ఎందుకంటే సర్వప్రాణిక్షణ శాస్త్రము సర్వప్రాణుల్లో ఉండదుగా కొద్ది ఈ శాస్త్రము సర్వప్రాణులలో అభేదముండి శాస్త్రంలో ఉన్న మాత్రమే భేదము ఉన్నట్లయితే అప్పుడు శాస్త్రము భేదమును విధిస్తోంది చెప్పాల్సి ఉంటుంది కాబట్టి శాస్త్రము భేదమును విధించదు సదేతమే వాతీయము శాస్త్రజ్ఞ ప్రత్య విద్యా విద్యారూప మీరు కర్మ నిమిత్త ప్రత్యయం పైన చూశారు భేదపూర్వకంగా ఉంటుంది కర్మ నిమిత్త ప్రత్యయము భేదపూర్వకంగా ఉంటుంది భేదమే కోవైట్లో ఎవరో కొబ్బరికాయ కొట్టకుండా నేను కొబ్బరికాయ కొట్టుకున్నాను ఎందుకంటే నేను కొబ్బరికాయ కొట్టాలని సరే మీరు దానికి ఏర్పాటు చేయాలి ఆ నీరు కింద పడకూడదు అది గిన్నెలో పెట్టుకోవాలి ఆ నీరు ఒకసారి గిన్నెలో పట్టి కింద కింద పోస్తే అది విలువైన వస్తువు కింద పడేస్తారా వందసారి కింద పోసుకుంటారా కాబట్టి పోసుకుంటారా గిన్నెలో పట్ట మీరేమో ఆ విధమైన వ్యవస్థ ఏదో కొట్టేయటో అదంతా నీళ్లు బారిపోయినా లేకుండా ఆ నీళ్లు పట్టిన వెంటనే ఎవరు తాగుతారో ముందు మీరు నిర్ధారణ చేసి ముందు వచ్చి నిలబడాలి నీళ్ళలా ఎక్స్పోర్ట్ చేసి ఉండడానికి వెంటనే తాగడానికి తాగా లేకపోతే సీజ్ చేసిన బాటిల్లో పెట్టి రెఫ్రిజిరేటర్ లో పెట్టాలి కాబట్టి తాగడం తెలియదు ఎవరు తాగుతారో తర్వాత ఆ కొబ్బరి ఏం చేస్తా చేసిన మీరు నన్ను కొబ్బరికాయ కొత్తగా కూడా కొట్టద్దు ఇప్పుడు కొట్టడానికి లేదు ఎందుకండి వాళ్ళు కొట్టుకోవచ్చుగా ఇలాంటి వేషాలు వేసి నేను ఇచ్చేస్తాను ఒక చోట మన విద్యార్థులు కాదు ఎక్కడో వేసినప్పుడు అలా చెప్పాలి ఎక్కడికైనా ఏమైనా అలా మన విద్యార్థులకు తెలుసు మనకు అర్థం కాదు కాబట్టి విద్యారూప విద్య అంటే జ్ఞాన రూపంగా ఒక ప్రత్యేది అంటే ఒక బుద్ధి గురించి ఆ పరిచయంలో ఏముంటుందో తెలుసునండి ఈ సృష్టి అంతా కూడా నామరూపములు కలిపి తము సత్ ఒక్కటే కలుపు ఈ సత్తుని స్వామి ఓంకార్ బాగా హైలైట్ చేస్తూ ఉంటుందండి సత్ అంటే ప్రచే ఏమిటి ఉన్నది నా చుట్టూ ఉన్నది ఈశ్వరుడే నా చుట్టూ ఈశ్వరుడే ఉన్నాడు ఆకాశము కంటే కూడా సూక్ష్మమైన చైతన్యలు కూడా ఆ చుట్టూ కుడి కుడివైపు ఉన్నది ఏది సత్ ఎడమువైపు ఉన్నది సత్ పైన సత్ కింద సత్ ముందు సత్ వెనుక సత్ అంతా ప్రజెన్స్ ఆ ప్రజెన్సే ఈశ్వరుడు అది ఒక్కటి ప్రెజెన్స్ లో ముక్కలు ఉండవు కుడివైపు ప్రజెన్స్ ఎడవైపు ప్రజెన్స్ రెండు ప్రజెన్సులు అలా ఉంటాయి అది ఒకటే ప్రెసెన్స్ అందులో రెండవది లేదు ఆ ప్రజెన్స్ కే శ్రీకృష్ణుడు అంటారు పరం భావం అజానంత సో అని శ్రీకృష్ణుడు అంటాడు మమ భూతమహేశ్వరం ఈ పరం భావం అంటే సర్వవ్యాపకమైన సర్వపరిచ్ఛేదోగీతమైన ప్రెసెన్స్ కలదు అదే నేను అంటాడు అది శ్రీకృష్ణుడు అంటారు ప్రెసెన్స్ మీరు ఆ ని బుద్ధిలో ఆలోచించి తెలుసుకునేది కాదు ఫీల్ అవ్వాలి ఆత్మతో ఫీల్ అవ్వాలి ఆలోచించేది కాదు ఆత్మతో ఫీల్ అవ్వాలితో ఆలోచించేది నామరూపాలు ఆత్మతో ఫీల్ అయ్యేది ప్రెసెన్స్ అదే పరమాత్మ అది తొందమతి లేనిది ఉపనిషత్తు చెప్తుంది ఉపనిషత్తు విద్యా విద్యలు చెప్తున్నారు లేకుంటే కర్మ చెప్తూ ఉన్నారు తర్వాత ఆత్మ సర్వం ఈ సర్వము ఆత్మయే ఇది ఇది అని దృశ్యముగా సర్వము అంటే అనేకముగా కనపడే జగత్ వేదికలలో మన కళ ముందు కనపడేది ఆత్మ ఎలా అవుతుందండి అంటే చూడండి కళ్ళ ముందు కనపడుతోందంటే అది ఎదుకలో కనపడుతోందా ఎదుక బయట కనపడుతోందా ఎరుక బయట కనబడడం అంటూ ఏముండదు కళ ముందున్నా ఎరుక లోపలే ఉండదు ఏది ఏది ఎరుక ఎందు ప్రకటమవుతుందో ప్రకాశిస్తుందో అది ఎరుక కంటే భిన్నముగా ఉండదు మీరు చూసుకోండి మీరు మీకు ఘటము తెలిసినది ఘటం తెలిసింది కదా మీకు తెలిసిన ఆ ఘటము మీకు తెలివి కంటే భిన్నముగా ఉంటుందా తెలివి ఎందు తెలివి కంటే బయట ఉండదు కదా బయట ఉంటే తెలిసిందని ఎలా అంటారు తెలివి ఎందుకంటే భిన్నముగా ఉంటుందా తెలివి ఎందే ప్రకర్త వివర్తమౌతీ కనబడుతుందా తెలివి ఎందే అంటే అర్థం ఏమన్నా తెలివియందు ఘటము కలదు కానీ మళ్ళీ మార్చి చెప్తున్నా తెలివియందు ఉన్న ఘటము తెలివియే ఘట రూపముగా కనపడిందా లేకపోతే ఘటం చుచ్చుకు వచ్చి అక్కడ అలా కూర్చుంది కనపడుతుందాపడు ఇప్పుడు మీకు ఘటము తెలిసింది అంటే ఘటం తెలుగులో ప్రకాశిస్తుంది ఘటం తెలుగులో ప్రకాశించిందంటే బయట ఉన్న ఘటం తెలుగులోకి వెళ్ళిపోయి ప్రకాశించిందా లేదా ఆ తెలివియే ఘట రూపంగా ప్రకాశించిందా తెలుగుదా అక్కర్లది మాత్రం తెలుసుకోవడానికి ఒక్క పరిశ్రమ వివేకం ఉంటుంది కాబట్టి ప్రకాశించే సర్వము తెలివి కంటే భిన్నముగా ఉండదు తెలివితే ఆత్మ అని పేరు తెలివి అంటే ఆత్మ ఎరుక అది ఆత్మ కాబట్టి ఆత్మైవేదం సర్వం బ్రహ్మైవేదం సర్వం శేషికాలపు నిదముల గతీయుతమైన ఉనికి గలతో దానికి బ్రహ్మ అని పేరు ఈ నామరూపాత్మకమైన జగత్తు అంతా కూడా వాస్తవంలో బ్రహ్మాయకటముగా లేదు అని ఈ విధంగా శాస్త్రం చెప్తుంది అది వీడు అర్థం చేసుకుంటాడు శాస్త్రజన్య అంటే మనం వీడికి తెలియాలి కదా దాన్ని వీడు తెలుసుకుంటాడు అప్పుడు వీడు ఏదో ఒక జ్ఞానం నిర్మాణం అవుతుంది దాన్ని ఏమంటారు విద్యారూప ప్రత్యయ అంట అంతకు ముందు వారికో జ్ఞానం వారు ఒకటి వారి ఒక ఆలోచనలో ఉంటాడు వాడి ఆలోచన అలా ఉంటుంది నేను కర్తను ఈ కర్మలను తెలుసుకోవాలి రే అంతా దేవుడే తెలుసుకోను ఒకటి అంటారు అరే రా పొట్టబుద్ధి రతుకురా స్నానం చేసిరా ఇక్కడ కూర్చో తూడుకోని తిరుగు ఆజీమనం చేయి ఇలా చేయి అలా చేయి గొచ్చి సరిగ్గా పెట్టు అంటూ ఇంకొకటి పుష్ చేస్తా ఉంటారు వాడి ప్రత్యేకము ఆలోచన ఎలా ఉంటుంది భేదృష్టి కారకములు అలాగ విడిపో అంతా ఒక్కటే ఒకే పరమాత్మ తెలుసుకో అన్నది విద్యా ప్రత్యేక ఉండదు ఈ విద్యా ప్రత్యయ స్వాభావికారక ఫల ప్రత్యయం కర్మ విధి అనుపములు జనజాయే కానీ కర్మ క్రియ నేను కర్తను ఇవన్నీ కార్యక్రమలు వీటి సహాయంతో ఈ క్రియను నేను నిర్వర్తించి స్వర్గానికి పోతాను అనే ఆలోచన ఆ ధోరణి త్రోషిపు ఈ సర్వము పరమాత్మయే అనే జ్ఞానము కలుగుతుందా అనుపములు ఇప్పుడు ఒక అమ్మగారు కొబ్బరికాయ అమ్మ మీరు కొబ్బరికాయ ముక్కల్ని నలక్కొట్టి పత్తి చేశారా నలకొట్టకుండగా పత్తి చేశారా అని అడిగారు అంటే నలకొట్టకుండగానే పత్తి చేశారు అండి సార్ కొబ్బరికాయ ముక్కల్ని నలకొట్టకుండగా పచ్చడి చేయచ్చుసా అలా ఉంటుందా కొత్త అలాగే అనుపమృద్ధి అనుపమృత్య అంటే నల కొట్టకుండగా సో ఇది కర్త వీడు కర్త ఇది క్రియ ఇది కర్మ ఇది ఇది కారణము అంటే ఇవన్నీ వేరు వేరు వీటి ఫలం అక్కడ స్వద్దం ఉన్నది అది వేరు వీడు పోయాక అక్కడికి పోతాడు అక్కడ దేవుడు ఇంకో చోటు ఉంటాడు అనే ఈ భేద ప్రత్యయమును అంటే దాన్ని పచ్చడి పచ్చడి చేయకుండా అంతా ఒకే పరమాత్మ అనే జ్ఞానము కలుగుతుందాగ అంచేతనే ఈ కొన్ని దేవాలయాల్లో చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి చూసారా వాటిల్లో కూర్చోవటంలో వాటిల్లో పార్టిసిపేట్ చేయటంలో మీ జ్ఞాన ప్రత్యయం సీతారామ కళ్యాణానికి నన్ను ఆహ్వానించాను రాముడు అంటే ప్రీతి రామాయణం ఉన్నా రాముడు ప్రీతి ఆ ప్రీతితోటి నేను వెళ్లేనే తప్ప వీళ్ళు అక్కడ చేయబోయేదానికి ప్రీతికి ఎవరి సంబంధం అని ఆలోచించుకోకుండానే వెళ్ళాను వెళ్తే అక్కడ పెద్ద పేట ఒకటి ఒక కుర్చీ ఒకటి వేసి దాని మీద మన కషాయం వస్త్రం వేసి దాని సమయంలో నన్ను కూర్చుంటాను ఇది ఒకటి వెళ్ళడానికి కూడా వీళ్ళు తేడమైన కట్టేసి అని కాళ్లతో కట్టడం ఒక్కటే చేయలేదు ఓ రకంగా కట్ చేసినట్టే కాళ్ళు వేసి కట్టేసారు ఈ కుర్చీ ఎలా కలుగుతావో చూస్తాను సరే కూర్చున్నాను సంకల్పం భక్తులందరూ ప్రేమగా ఏదో చేస్తున్నారు అది గమనిస్తూ ఉన్నా నాకు ఆ మంత్రాలన్నీ నాకు మంత్రాలే ఆ మంత్రం కూడా నాకు తెలుస్తూ ఉంటుంది తెలియకుండా ఉంటే బాగున్నానని అనుకుంటా ఆయన చెప్పే సంకల్పంలో తప్పులు అన్ని కూడా తెలుస్తాయి స్వరం అది కూడా తెలుస్తూ అన్నీ తెలుస్తూ విశేషణ విశిష్టాయా ఉండాలి విశేష విశిష్టాయామ తృతీయనం చేస్తాడు సమాసంలో తృతీయం ఎలా దొరకడని నేను అనుకుంటాను తృత్యాకవచనం వీటన్నిటికీ అతీతంగా ఐదు మంత్రాలు చెప్తూ ఉంటాడు మొత్తానికి ఇవన్నీ ఉంటాయి వీటన్నిటినీ నేను పక్కన పెట్టి కూర్చుని చూస్తున్నా ఒక ఘట్టం వచ్చేప్పటికీ నాకు ఇబ్బంది అంటే ఇబ్బంది ఎవటో మీకు నీకు ఇబ్బంది కాకపోతే నాకేమో బిందో నా ఇబ్బంది సీతాదేవికి మంగళ సూత్రం కట్టీ పెట్టారు ఆవిడ నెచ్చి మీద నలంబరాలు పోయారు అవి కూడా ఈ కోసం ఇప్పుడు ఆవిడ నిలంబరాలు రాముడు నెచ్చి అది ఈయన కోసం మరి అంతకంటే ఆయన మాత్రం ఏం చేయగలుగుతాడు ఇప్పుడు ఆయన తప్పు కొట్టి ఉపయోగం ఏమిండే వాట్ హెల్ప్స్ హీ అప్పుడు నా నన్ను నేను ప్రశ్న వేసుకున్నా నేను వేదం దొరుకున్నా నేను కొద్ద కూడా ఉంది నేనే పురోహితున్నైతే ఈ పుస్త నేను కడతానా అని నేను అనుకున్నా వల్ల కాదు తప్పనిసరి పౌరోహిత్యం చేయించాల్సి చూస్తే ఆ మాత్రం పౌరోహిత్యం నేను చేయిస్తా కానీ నా కాదు ట్టడం నా వల్ల ఎందుకని ఆ ప్రత్యయం ప్రత్యయం అంటే ఒక ధోరణ ఆలోచన ఉంటుంది కదండి సీతాదేవి అంటూ బొమ్మను పెట్టి ఇవి సీతాదేవి అని అంతవరకు పూజా చేసి నాలుగు నెలలు ఒక బొమ్మలు కూడా మరి కట్టబోతే చేయాలి అని వాడు అంటాడు వాడు ఆర్గ్యుమెంట్ వాడు కరెక్ట్ ఆయన ఆర్గ్యుమెంట్ ఆయన కరెక్ట్ నేను కరెక్ట్ అని నేను అంతలా కానీ నా వల్ల అయితే మాత్రం కాదు నేను అప్పటి నుంచి ఇంకా కళ్యాణం అనే దానికి నేను వెళ్ళలేదు నా ఇబ్బంది మీకు చెప్తున్నా నో కళ్యాణం మళ్ళీ ఆయన ఎవరైతే ఇప్పుడు ఉన్న కళ్యాణాన్ని త్రోసిపుచ్చి కాషాయం కట్టుకుని మళ్ళీ కళ్యాణం ఏమిటండి ఏ కళ్యాణం అయితే మాత్రం మనకెందుకు ఏదో కళ్యాణాలు చూసుకుంటూ ఉంటాను అవన్నీ కాదని కదా అది రోడ్డు మీద పోయే రోడ్డు వచ్చింది ఈ కథంతా ఏంటి చెప్పాను నా సొంత వ్యాపారం చెప్పట్లేదు మీకు అప్రత్యయం గురించి చెప్తున్నాను కర్మ ప్రత్యయము విద్యా ప్రత్యయం లైఫ్ ప్రత్యయాన్ని బట్టి ఉంటుందండి వాట్ కి థిన్స్ ప్రత్యయాన్ని వస్తుంది ప్రత్యయం లేకపోతే ఏమీ లేదు అసలు జీవితమే లేదు ఎవరిని ప్రత్యయాన్ని కాబట్టి స్వాభావికం అంటే అజ్ఞానజన్యమైన వీడు గురితో ఉండగానే వీడికి వచ్చింది వీడికి పుట్టడం అంటే అజ్ఞానం పుట్టిందని అర్థం అజ్ఞానం నుంచి కదా స్వభావ కారణం లేదండి ఈ స్వతసిద్ధంగా అంటే గురితోనే వచ్చినటువంటి అజ్ఞానజన్యమైన భేదము భేద ప్రత్యయము క్రియా కారక ఫల క్రియ ఉంటుంది కారకాల ఎనిమిది అవ్వదు ఇవన్నీ వేరు వేరు అనే ఈ ప్రత్యయాన్ని ఈ ప్రత్యయమే కర్మవిధులకు మూలమ కర్మవిధి నిమిత్తమైన ఈ ప్రత్యయాన్ని అనుపమృద్ధి జోషిపుచ్చకుండగా జోషిపుచ్చేలాగా కంట్లో నలుసు అంటాడు చూడండి కంట్లో కలికం కంట్లో కలిగానికి కూడా లేకుండా దోషపు అలా దోషపుచ్చకుండా విద్యా ప్రత్యయము పుట్టదు జాతికే పుట్టదు నిజ చెప్పాను కదా రెసిస్టెన్స్ ఉంటుందని ఆయన అడిగాడు ఏమని అడిగాడు ఏమంటే ఏమిటండి టెంపుల్లో ఈ కార్మికర్మలో అటు మీకు అభ్యంతరం ఏంటంటే అడిగాడు నా అభ్యంతరం అని నీకెందుకు నీ సంగతి చెప్పండి నువ్వు ఇప్పుడే పాఠం చెప్పొస్తున్నావు కదా ఆ పాఠంలో గీత పాఠం చెప్పేవాళ్ళు చెప్పారు గీత పాఠంలో శ్రీకృష్ణుడు కామనం అచ్చ పెట్టుకోమన్నాడా తీసేయమన్నాడా దేవుడు నువ్వే అన్నాడా నీకంటే భిన్నంగా ఉన్నాడు పూజ చేయమన్నాడా ఏం చెప్పాడు నువ్వేం పాఠం చెప్తున్నావు టూ నన్నెడ్కి బే హస్తా చెప్పాను నేను అలాగే చెప్తా కామ్య ధర్మాలని విడిచిపెట్టమనే చెప్తా పాఠం చెప్పేప్పుడు అలాగే చెప్తాను నువ్వు నీ కామను అడ్డపెట్టుకో వద్ద అడ్డుపడ్డాను నేనే పాఠం చెప్పినప్పుడు అలాగే చెప్తా పాఠంలో కూడా కామను వడ్డపెట్టుకోమన్నా నేను చెప్పను నువ్వు చెప్పు ఉన్నాయో మానవ చెప్పదు కాబట్టి కర్మవిధి నిమిత్తము కర్మవిధులకు హేతు అయినటువంటి భేద ప్రత్యయం ఇక్కడ ఆ వాక్య రచన చూసుకోవాలి భేద ప్రత్యయము కర్మవిధులకు నిమిత్తము అంటే భేద లేదే కర్మవిధులు ఉన్నమే ఉండవు అటువంటి భేద ప్రత్యయము నా అంటే అర్థం ఎట్టు తెలుసు అంటే రెండు నకారాలు ఉపప్రత్యవ జాగితే ఈ భేద ప్రత్యయము ఉపమర్దనము చేసి ఏ విద్యా అంటే వీళ్ళు ఈ సింథసిస్ భేద ప్రత్యయం ఆ భేదప్పుడు రెండో చెబుతుకున్నారండి అంటారు ఆ రెండో ఎందుకంటే అవి యూజ్ వల్లీ ఎక్స్క్లూజివ్ విరోధము భేదప్రత్యయం ఉందంటే అభేద ప్రత్యయమును త్రోసిపుచ్చి అది వస్తుంది అభేద ప్రత్యయం ఉంది అంటే భేద ప్రత్యయమును త్రోసిపుచ్చి అభేద్రత రెండింటినీ ఎలా లాంటి పెట్టుకుంటారు ఇప్పుడు పొంగళారాత్రి అంటే పొగరాత్రి అలా ఉంటుందండి నేను చి దృష్టాంతం వేరే ఈస్ట్ వెస్ట్ అనే డైరెక్షన్ ఉండదు ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఉంటుంది సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్ ఉంటుంది సౌత్ వెస్ట్ ఈ ఎయిర్లైన్స్ పేర్లు అలా ఉంటాయి నార్త్ వెస్ట్ ఎయిర్లైన్స్ ఉంది జల్టాలో కలిసిపోయి సౌత్ ఈస్ట్ ఎయిర్ సౌత్ ఈస్ట్ ఎయిర్లైన్స్ ఇప్పటికే నడుస్తున్నాను అలా ఉంటుంది నార్త్ వెస్ట్ ఉంటుంది నార్త్ సౌత్ ఉండదు ఈస్ట్ వెస్ట్ ఉన్నాడు ఎందుకని డయామెట్రికల్లీ అపోజిట్ భేదాభేద ప్రత్యేకం డయామెట్రికల్లీ అపోజిట్ అవన్నింటినీ కలిపి మీరు ఒక చోట కష్టలేదు దానికి మీరు కృష్ణాలు ప్రత్యయతే ఒకటి రెండు చంద్రులు కనపడుతూ ఉంటారు రెండు చంద్రులు కనపడతారు ఈ మధ్య నేను చంద్రుడికేసి చూశాను చంద్రవంక రెండు చంద్రవంకలు నాకు కనపడ్డాయి అప్పుడు వెంటనే అనుకున్నా ఎందుకంటే మూడు మూడు సంవత్సరాలు అయిపోయింది చంద్రుడు చూస్తే తేడా తెలియదు చంద్రుడు చూస్తే అంత అలుపుపోయినట్టుగా పెద్దది కనపడుతుంది కానీ చంద్ర చూస్తే రెండు చంద్రవంకలు కనబడ్డాయి అంటే కలజోడు స్థానిక పుస్తకం అభివంతరం లేదు కానీ దూరంగా రెండు చంద్రవంకలు అలాగడితే సమస్య రెండు చెట్టు ఒకే చెట్టు ఉంటుంది అలాగడితే సమస్య కలజోడు మార్చాల్సి కాబట్టి దానికి కేటరాక్ట్ గ్లకోమాయో క్యాటరాక్టో ఏదో దోషం కంటి దోషం దానికి తిమీరా అని ఆ పేరు కన్ను దోషానికి తిమిరా అని పేరు ఆ దోషం ఉంది తై వీడి కైమిరికుడు అంటే తిమిర అనే దోషము గలవాడు తదిత ప్రత్యం సో ఈ కైమిరికుడికి రెండు చంద్రులు కనపడతారు ఆది శబ్దం చేస్తే చెట్టు దూరంగా ఓ బల్బు వెలుగుతుంటే రెండు బుల్ బల్ బల్బు రెండు బల్బుతాడు పక్క పక్కన ఇలాంటివన్నీ రెండేది కనపడుతూ ఉంటాయి వాడు రెండు అనుకుంటూ ఏదో ప్రత్యయ అవి రెండు ఉన్నాయి అని అనుకుంటాడు వీడు ఆ డాక్టర్కి వెళ్ళాడు ఆ తిగుర దోషం రేజియో ఉండే దోషాన్ని తొలగించే కళ్ళజోడ ఒకటి వేసాడు కళ్ళదోడ ఒకటి వేస్తే వీడికి చంద్రుడు ఒక్కడే చంద్రవంగ ఒక్కటే అనే జ్ఞానం కలిగింది ఈ చంద్రవంగ ఒక్కటే జ్ఞానము కలిగినప్పుడు చంద్రుడు చంద్రవంగ రెండు అనే జ్ఞానాన్ని త్రోషిచ్చి కలిగినదా దాన్ని అట్టికుని కలిగిందా శంకరుల దృష్టాంతం అండి ఆ దృష్టాంతం మనం అర్థం చేసుకోవాలి ఈ రోజుల్లో ఆ దృష్టాంతం కంటే ఇంకా ఇంకేదైనా మరో దృష్టాంతం ఉంటే కూడా చెట్టుకోవచ్చు కాబట్టి కళజోడు వేయించాక కూడా రెండు చంద్రులు కనపడతారా ఒక చంద్రులు కనపడతారు చంద్రులుగా కనపడతారు నేను అప్పుడే కళలో గురించి ఆలోచిస్తున్నాను ఎందుకంటే రెండు చంద్రులు కనపడుతున్నాయి అది బ్రహ్మసూత్ర భాష్యంలో శంకరుడు వాటం చెందాడు అదే మరకి కనపడుతుంది కాబట్టి కళదోళ్ళలో ఏదో మార్పు అవసరము కళదోళ్ళు బాగు చేయని కొత్త కళలో పెట్టుకుంటాం ఇప్పుడు కూడా రెండు చంద్రులు కనపడతాయా రెండు చంద్రులు కనపడచ్చు ఒక చంద్రులు కనపడవచ్చు మనం అలా పెట్టుకున్నావా ఈ రెండు చంద్రులు కనపడటం అనే పుస్తే పూర్తిగా రోజు చంద్రుడు ఒక్కడే అద్వై అద్వైతం అద్వైతం అది ఏకము కాదు వైద్యాన్ని త్రోషమే అందువేధం ఉంటాయి విద్యా విద్యా ప్రత్యయో కాబట్టి ఇక్కడ భేదాభేద్రత్యో విరోధం అన్నారు కర్మ నిమిత్త విద్యా ప్రత్యయో విరోధ అన్నారు ఇప్పుడు ఇంకో మాట్లాడుతున్నారు విద్యా అవిద్యా ప్రత్యయములకు విరోధం కాబట్టి భేద ప్రత్యయమో అవిద్యా ప్రత్యయమో విద్యా ప్రత్యయము అవిద్యా ప్రత్యయం ఏకత్వ ప్రత్యయము విద్య ప్రత్యయం రెండు చంద్రులు కనబడుంటే కంటిలో దోషమా గుణమా దోషం ఒకే చంద్రుడు కనపడుంట గుణము ఈ రెండు దోషము గుణము విద్య కర్మ కర్మ అవిద్య భేదం కదా అవిద్య అన్నా భేదము అన్నా కర్మ అన్నా ఒకట విద్యా ప్రత్యయము అంటే ఆలోచన కర్మ ప్రత్యయం వేదాంత శాస్త్రంలో ఆలోచన మీద విచార నీ ఆలోచన మీద మీ థింకింగ్ మీద విచార నేను చేసేదాని మీద విచారమే ఉండదు చేసేదాని మీద విచారమే ఉంటుంది నేను సూర్యుడికి అర్ఘమిస్తే కాదని ఎవడంటాడు వెళ్ళిపోేదమా కాదా ఇక్కడ విద్యా ప్రత్యయం ప్రత్యేక కాబట్టి కర్మ ప్రత్యయము రెండో ఒకటే అది విద్యా ప్రత్యయమవుతుందా విద్యా ప్రచయం అవుతుందా అవిద్యాత ఏకత్వము ఆత్మ అకర్త అనేది విద్యా ప్రత్యే కాబట్టి ఎంతవరకు వేటిని భేద ప్రత్యయము కర్మ విధి ప్రత్యయము అన్నారో దాన్ని కూడా అవిద్యా ప్రత్యయము అంటున్నారు చాలా స్టేట్మెంట్ ఎందుకంటే కర్మవాదులు కర్మను పట్టుకునే అవిద్య అంటే వాళ్ళు ఇష్టపడరు అది కోపం వస్తుంది అది జంటే కోపం రాదు ఇప్పుడు సూర్యుడు సూర్యుడు గ్రహము అని అనుకుంటాడు ఆయన ఆయన ఎందుకు గ్రహం కాదు అంటే ఆయన కోపం వస్తున్నాయి వస్తున్నాయి ఇప్పుడు సూర్యుడు గ్రహము కాదు అని మీరు మీ అబ్బాయి మీ పిల్లల్ని అడగండి స్కూల్కి వెళ్ళి పిల్లలు మీరు స్కూల్కి వెళ్తూ ఉంటారు హై పిల్లలు ఉంటారు కదా హై స్కూల్ పిలిచి ఎలా సూర్యుడు గ్రహమా కాదా అని అడుగు వాడు ఏం చెప్తాడు కాదు నక్షత్రం అని చెప్తాడు ఈ హై స్కూల్ పిల్లల్ని నాన్న చంద్రుడు గ్రహము అంటే వాడు ఏమంటూ చూసినా డా చంద్రుడి గ్రహం కాదు ఉపగ్రహం అని చెప్తాడు హై స్కూల్లో చదువుకున్నంత జ్ఞానం కూడా లేకపోతే ఇంకెక్కడికి వస్తా ఉండే ఇంకా ఓకే సో ఈ విద్యా విద్యా ప్రత్యేకలు ఇలాగే చూపిస్తాయి వీటి విరోధం ఇది ఒక తోట కలవ కాబట్టి ఈ వాక్యాన్ని మళ్ళీ క్లాసులోనే పూర్తి చేయాల్సి ఉంటుంది సంగ్రహంగా చెప్పేస్తున్నాను అత్రై వింశీనం భేద ప్రత్యయముయ కర్మ విభేద ప్రముక్త స ఉపవద్దిక తదేకమేవా ద్వీయం త సత్యం ఎకారేదం ఇేతద్వాక్యప్రమాణజలితత్వ్రత్యయ సర్వర్వర్వర్వర్వకర్మభ్యో ని నిమిత్త నిమిత్త సముతర్మ బ్రహ్మ సంస్థ ఉచ్యే పరి అసంభవాలో వచ్చిన చాలా గంభీరంగా ఉంటాయి సో ఇది ఒకటి వినిష్యశాపం ఈ వాక్యం నేను ఇక్కడ సడన్గా ఇలా అంటే అందా త్రయు వంశీ ప్రత్యయము కాబట్టి అది అట్లుండగా అది అట్లుండగా అంటే విద్యా విద్యా విద్యా ప్రత్యయములు కలిసి ఉండటం సంభవము కాదు అనే పరిస్థితి అట్లుండగా కర్మ విధులు కర్మను పోషించేటువంటి ఎలా ప్రవర్తిస్తున్నవి వేద ప్రత్యయమును పట్టుకుని అవి అభేద ప్రత్యయం పట్టుకుంటే కర్మవిధి కుదరదండి మీరు దేవుడి మీద అన్నం పెట్టు అని మీరు అన్నారంటే భేద ప్రత్యయం మీద వస్తుందా భేద ప్రచయం అభేద ప్రత్యయం ఎలా ఉంటుందో తెలుసునా ఆ దేవుడిని స్వరూపమే ఉన్నాడు తెలుసుకో అన్నట్టుగా కాబట్టి భేద ప్రత్యయమును పట్టుకుని కర్మవిధులు ప్రవర్తిలు సయస్య ఉపవర్తిక ఈ భేద్రత్యయము ఒకడికి తొలగిపోయింది ఒక ఆయన ఉన్నాడు ఎస్య సహా ఉపవద్క ఎవరికైతే ఆ భేద ప్రత్యయము తొలగిపోయింది ఎలా తొలగిపోయిందండి సదేకమే వాద్విజం సత్యం కారేదా అనుభూతంద్క్య ప్రమాణ జరిదేనా లేఖత్వ ప్రత్యయనా ఇప్పుడు వెనక్కి రండి సయశ ఉపమర్తిక అదే అన్వయం అన్వయం తెలియాలి విభక్తులన్నీ ఒక్కలాగా ఇప్పుడు పచ్చడి తయారు చేస్తుంటే ఇది కొబ్బరికాయ ఇది మిరపకాయలు ఇది ఆవాలు ఇది గుంతులు ఇది నూనె అని తేడా తెలియద్దు అన్ని ఒక్కలాగా కనుగొంటే వాళ్ళు పచ్చడి చేస్తారు కాబట్టి ఈ సంస్కృతం రాని వాళ్ళకి విభక్తులన్నీ ఒక్కలాగా కలుగుతాయి సో ఆ భేద ప్రచయం తొలగిపోయింది ఎలా తొలగిపోయింది వీడికి జ్ఞానం కలిగింది ఏకత్వ ప్రత్యయం కలిగింది దాంతో భేద ప్రత్యయం తొలగిపోయింది ఏకత్వ ప్రత్యయన ఎస్ సహా ఉపమర్పి ఏకత్వజ్ఞానము చేత ఆ భేద ప్రత్యయము ఎవరికి తొలగిపోయినరు ఈ ఏకత్వ జ్ఞానం ఎక్కడ ఇంకోటి వచ్చాడు మీరు వాక్య ప్రమాణ జరితేన వేదం కొన్ని వాక్యాలలో ఈ అభేదాన్ని చెప్తోంది అవి ప్రమాణములు అంటే మనకి సత్యాన్ని బోధించే వాక్యములు ఏమిటల్వి సదేకమే వాద్తీయం అనో వాక్యం ఆ పరమాత్మయే ఒక్కటే రెండవది ఎనిమిది అది వాక్యం అది పడుతున్నాం అందుకు పట్టింది అని ఇంకో వాక్యం ఆ పరమాత్మయే సత్యము ఈ జగత్తు ఈ భేదములన్నీ నిత్యయే అని ఇంకో వాక్యం తర్వాత వికార జాత అను అని ఇంకో వాక్యం అది శృతి వాక్యం కాదు శృతి వాక్యానికి శంకరుడు పారాప్రెస్ చేసి పెట్టారు ఈ భేదములన్నీ కూడా అసత్యము అని ఈ వాక్యాలు ఇలాంటి ఇతర వాక్యాలు ఇది ఇది సత్యాన్ని బోధించే వాక్యాలు వీటిని పట్టుకున్నాడు వాడు దాంతో ఏకత్వ ప్రత్యయం ముఖ్యం ఏకత్వ ప్రత్యయం ఉండి అంతకుముందున్న భేద్రతయాన్ని దూషి అటువంటి వాడు వాడు సహా వాడు వాడు ఎలా అవుతాడు సహా సర్వకర్మభ్యోని వృత్త వారికి కర్మలతోటి సంబంధం అయిపోయింది వాడికి ఇంకా కర్మ ఉండదు సర్వకర్మద్యోతి ఉంటా వాడి కర్మలతో సంబంధం ఉండదు ఎందుకో తెలుసిన కర్మ చేయాలంటే భేదప్రత చేయాలి భేదప్రచయం లే కర్మ చేయలేడు కాబట్టి వాడికి కర్మ సంబంధము ఉండదు చేతులే సన్యాసులు తగుతమమ్మ అంటూ పెళ్లిళ్ళకి పేరెంట్ అండి భేదప్రత ఉన్నవాడు వెళ్తారు లోకంలో కలవాలనే ఉత్సాహం ఉన్నవాళ్ళు వెళ్తారు సన్యాసులు ఏం చేస్తారంటే పెళ్లిళ్ళకి పెరటాలకి దూరంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ పాపం భేద ప్రత్యయంలో ఉంటారు వీళ్ళు బాగు పెళ్లి వాళ్ళు వాళ్ళ ఆడబిల్లి వాళ్ళు మీరేమో వాళ్ళని ఇలాంటి భేద ప్రత్యాలు ఏమో ఉంటాయి దీంట్లో ఎక్కడ దూరతాం అని వెళ్ళారు కాబట్టి వాడు సర్వకర్మలను ఉంటే కర్మలు కూడా అలాగే ఉంటాయి నీ వృత్త వాడు నివృత్తులే పెట్టుకుంటారు ఎందుకో తెలుసిన నీ కర్మకి నిమిత్తమైన భేద్రత్యయము తొలగిపోయినది నిమిత్త నివృత్తే సర్వకర్మభ్యో నివృత్త హేతు అది నిమిత్తము కర్మలకు నిమిత్తము భేద ప్రత్యయం అది బ్రహ్మార్పణం బ్రహ్మ అవి వాడు హోమం ఏం చేస్తాడండి హోమం చేస్తాడు సో రమణ మహర్షి పుస్తకం చదువుతున్నారు ఏం పుస్తకం చదువుతున్నారని అని అడిగారు అంటే ఆత్మకథను చదువుతున్నాను అంటే కాబోలు అని లోపలికి వెళ్ళినప్పుడు చూస్తే అది కేన ఒక నిషత్తుంది కాబట్టి కేన ఒక నిషత్తు ఆయన ఆత్మకథ అలాగా కనపడుతుంది అంటే మరి భేద తొలగిపోయిన తర్వాత ఇంకా కర్మ ఏం చేస్తారు రమణ ఆయన సంజావందనం చేశారా లేదా వీళ్ళ ప్రశ్నలు కర్మ ఉండదు ఎందుకంటే కర్మ నిమిత్తమైన భేద ప్రత్యేక తొలగిపోయినట్టు సత్య వృత్త కర్మ బ్రహ్మ సంస్థ ఆ విధముగా కర్మ సంబంధము తొలగిపోయినటువంటి అజ్ఞాని అడిగి పేరేమిటి బ్రహ్మ సంస్థ వాడిని మూడాశ్రమాల్లో కూర్చోబెడతానంటే ఎక్కడ గుర్తుంది అప్పుడు వాడిని వేరే సెపరేట్ గా పెడతారు సత్యురాడేవాడు పరివ్రాట్ మాత్రమే అవుతారు పరి పరిజతి పరివరాట్ సన్యాసి మాత్రమే అవుతారు ఎందుకంటే మిగతా వాళ్ళకి ఈ బ్రహ్మనిష్ట సంభవము కాదు కనుక నేను కర్తను అని కర్మ చేసుకునే వారికి బ్రహ్మానిష్ఠ ఎక్కడ పుదుర్తుంది కుదరదు కనుక వాడు సన్యాసి మాత్రమే అవుతాడు ఇలా ఈ పాఠాలు ఎవరో చదవాల ఈ పాఠాలు ఎవరో చదవ ఎందుకంటే ఈ పాఠాలు చదివితే ఎలా ఉన్నాయో అయితే ఇంకా మనం మొదట్లోనే ఉన్నాం ఇంకా అసలు రాబోయే చర్చంతా కూడా చాలా ఉన్నాయి నేను బుధవారం ఏదో పదిహేను ఉన్నా అయితే క్లాస్ క్యాన్సిల్ చేయకుండా బుధవారం బదులు గురువారం బదులు ఓకే గురువారం రామాయణం శుక్రవారం ఉపాధి రేపు బుధవారం క్లాసు ఉన్నది